తెలుసుకోవాలనే కోరుకుంటే చాలు ఇంకా మిగతా కండిషన్ ఎందుకంటే కర్మ దేహానికి సంబంధించినవి బాహ్య ద్రవ్యాలకి సంబంధించినవి ఫర్ సో మెనీ క్వాలిఫికేషన్స్ దేహానికి ఉండాలి ద్రవ్యాలకు ఉండాలి జ్ఞానానికి బుద్ధికి సంబంధించినవి ఏ క్వాలిఫికేషన్స్ కర్మ కర్మకి విద్యకి చాలా తేడా ఉంది పరం శ్రేయ కేయా విద్యాయా ఏవేతి సిద్ధం ఇంకోటి కూడా సిద్ధించింది అదేమిటో తెలుసినా కర్మ చేస్తే పుణ్యం వస్తుందే అభ్యంతరం లేదు కానీ ఆ పుణ్యం భోగం చేత ఖర్చు అయిపోతుంది మళ్ళీ జీవితం వెనక్కి వస్తూ ఉండాలి కానీ అది పరమశ్రేయ కాదు సర్వోత్కృష్టమైనటువంటి హితము కాదు ఏదో కొంత హితము కొంత మంచి నరకానికి వెళ్ళడం కంటే స్వర్గానికి వెళ్ళడం బెటర్ అన్నట్లు కానీ మోక్షము అనేటువంటి పరమ పురుషార్థం అది హయ్యెస్ట్ గోల్ ద సుప్రీం గోల్ అని అన్నట్లయితే పరం అది కేవలము జ్ఞానం వల్లనే మాత్రమే జ్ఞానాదేవహి కైవల్యం ధృతే జ్ఞానాన్న ముక్తి అని ఇలాగ అనేక వాక్యాలు ఉన్నాయి ఎందుకంటే ఆత్మ నిత్యముక్తము ఎప్పుడు ముక్తమేది కొత్తగా ముక్తిని మీరు సాధించనక్కర్లేదు మరి అటువంటిప్పుడు ఇంక మీరు ఏం చేయాలి మీరు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవటానికి ఆటంకాలు ఉన్నట్లయితే శ్రవణ మననాథుల చేతనం ఆటంకాల్ని పోగొట్టుకుంటుంది ఆ సత్యాన్ని తెలుసుకుని కృతార్థులుగా నిలిచి ఉంటుంటారు కాబట్టి మోక్షము అనే పరమ పురుషార్థము కేవలము విద్య వలనే సిద్ధిస్తుంది కానీ దానికి కర్మతో సంబంధం లేదు అలాగనే కర్మ పూర్తిగా వ్యర్థం అనడానికి లేదు కర్మ గ్రౌండ్ ప్రిపరేషన్లో ఉపయోగపడుతుంది అంటే కర్మ ఒక్కడే ఉపయోగపడుతుందని కూడా అనడానికి లేదు గ్రౌండ్ ప్రిపరేషన్లో ఉపయోగపడేవి చాలా ఉన్నాయి హాలు క్లీన్ చేయాలంటే చీపులతో చేయొచ్చు వ్యాక్యూమ్ క్లీనర్తో చేయొచ్చు ఎవరో రకరకాలుగా చేయొచ్చు క్లీన్ చేయడం ముఖ్యం so a vidhanga karma is one of such a methods to clean the heart to cleanse the heart very clean motto the whole structure is presented in a clean fashion so mind lo cob webs undakodadu clear ga karma is this ivanni ee lakshanalanni these are they, they, they have a role finally moksham na swaroopamo i know mai swaroopam vai shravan క్లీన్ కళీన్ కన్క్లూషన్గా వాకం పూర్తయం తర్వాత షన్నో మిత్రుణ భాష్యం షన్నో మిత్ర ఇదీ అతీత విద్యా ప్రాప్ుపర్గ ప్రశమనాథాంతి PATHITA ఇప్పుడు ఈ షన్నో మిత్రహాని శాంతి ఉన్నది కదా మనం అందామది ఈ శాంతి ఇక్కడ పఠించారు ఎందుకు ఈ శాంతి పఠించారు ఇక్కడ ఇక్కడ మనకు శాంతి ఉంది కదా ఈ శాంతి వాక్యాలు చూస్తామో ఈ శాంతి ఇక్కడ ఎందుకు పఠించారంటే ఇంతవరకు వెళ్ళినటువంటి ఏ జ్ఞానాంశము జ్ఞానభాగము కలదో దానిని మీరు స్వంతం చేసుకోవాలి అతీత అంటే గడచిన విద్య అంటే జ్ఞానము యొక్క ప్రాప్తి అంటే పొందుట ఆ జ్ఞానాన్ని మీరు సొంతం చేసుకోవాలి సో అహం వృక్షస్య రేరివా ఎంత గొప్ప మంత్రం అండి అహం అసలు కళ్ళు మూసుకుని అహం వృక్షస్య రేరివా ఈ దేహమునంతనే ఒక వృక్షంలాగా దర్శించి నేను వృక్షాన్ని నడిపించేటువంటి ఆ ఇన్ఫినిట్ పవర్ ఫోకస్ అయ్యాలి అని ఆ కీర్తి పృష్టం గిరేరి అని అలాగా ఇదంతా ఈ విధంగా కొంత జ్ఞానభాగము వెళ్ళింది కొన్ని ఉపాసనలు వెళ్ళాయి విద్య అంటే ఉపాసనలు కూడా ఈ ఉపాసనలు అంటే మనం స్వంతం చేసుకోవాలి అంటే మేము సొంతం చేసుకోవడానికి రెడీగానే ఉన్నామండి మాకేవో కొన్ని ఆటంకాలు ఉన్నాయి అంచేతనే ఆ ఆటంకములు తొలగుటకై ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి ఆ ప్రార్థనకే శాంతి మంత్రము పేరు ఇదంతా మనం చూసాం కాబట్టి అతీత విద్యా ప్రాప్తి ఉపసర్గ ప్రశమనార్థ మనకి గడచిపోయిన అంటే ఇంతవరకు శిక్షావులలో గడచిన విద్య అంటే ఉపాసనలు కర్మ జ్ఞానము కూడా వీటి ఏవైతే గలవో వాటికి ఉపసర్గము ఉపసర్గం అంటే ఆటంకం అడ్డు ప్రతిబంధకం సో ఆ ప్రతిబంధకాలు ఏమున్నాయో ఆ ప్రతిబంధకాలని చల్లార్చటం కొరకు శాంతి కదా శాంతి శాంతి శాంతి శాంతి అంటే చల్లారటం ప్రశమనం చల్ల ఆటంకాలను చల్లార్చుటై ఇదిగో ఈ షన్నోమిత్ర అనేటువంటి శాంతి పఠింపబడినది ఎలా పఠించామంటే ఇంతకుముందు పఠించాం మనం మళ్ళీ మొట్టమొదటి షన్నోమిత్ర అని శాంతి పఠించాం పఠించారు కదా మళ్ళీ ఇంకా శాంతి ఏమిటి అంటే దానికి చెప్తున్నారు ఇదాని భక్షమాన బ్రహ్మ విద్యా ప్రాప్త్యుపసర్గ ప్రశమనార్థాంతి పఠ్యతే లేదా ఇది అవతారిక అండి ఓకే పోల్ అండి ఉన్నవాళ్ళకు ఉంది లేని వాళ్ళకు లేదు ఇక్కడ భాష్యం ఇక్కడ ఈ పుస్తకంలో ఉంది అంటే ఇది ఇక్కడ ఉండడమే కాదు టీక కూడా ఉంది దాని మీద అంటే టీకాకారుడు కాలం నాటికే ఆ పాఠం వద్దని వాళ్ళకి అర్థం అవుతుంది పోలండి దానికి ఏం చింత చేయకండి మీకు అర్థమైపోయింది కదా ప్రారంభంలో మనం శాంతి పాఠం చెప్పాం ఆ శాంతి పాఠం దేని కొరకు అంటే ఇగో ఈ పాయింట్ దాకా మనకి ఎన్ని విద్యలు ఉపాసనలు జ్ఞానాంశాలు చెప్పారో వాటికి ఉండే ఆటంకాలను తొలగడం కోసం ఆ శాంతి పాఠం చెప్పాం అయిపోయింది కదా మళ్ళీ శాంతి ఏమిటంటే ఇంకా చెప్పాల్సింది ఉంది బ్రహ్మ విధాత్నోతి పరం అని వస్తుంది సో ఆ బ్రహ్మస్వరూపాన్ని కావలసి ఉంటుంది చెప్పాల్సింది అది మీరు తెలుసుకోవాలి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కానీ ఆటంకాలు ఉన్నాయి అన్నీ ఆటంకాల సమస్యనండి ఆటంకాలే ఉంటాయి నీవు నీ పాస్ట్ గురించి ఆలోచించకూ ఎందుకంటే పాస్ట్ గురించి ఆలోచించినప్పుడల్లా వీడికి దుఃఖమేమికుంటుంది రైట్ కరెక్ట్ అని నేను చెప్పింది యుక్సెప్ట్ ది పాస్ట్ పర్గడబోట్ ఇట్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అని మనం చెప్పామనుకోండి కెన్ హీ డూ దాట్ హీ కెనాట్ డూ దాట్ ఎందుకని ఆ పాస్ట్ వీడిని హంటే హాంట్ చేస్తూ వెంటాడుతూ ఉంటుంది వదిలిపెట్టదు ఆ మనస్సు ఓరియంటేషన్ వచ్చి సో మనం చెప్పిన మాట చెప్పినట్టే ఉంటుంది వాడికి వర్కౌట్ కాదు ఆ మనస్సు యొక్క ఆ వాసన ఆ సంస్కారము లేకపోతే ఓరియంటేషను అదే దానికి ఆటంకం ఆటంకం చల్లారని చల్లారు చేసుకోరా వల్ల అవటం లేదు కదా దానికోసం ప్రార్థన సో ఈ విధంగా దిస్ ఇస్ హౌ ది శాంతి పాఠం యొక్క తాత్పర్యం సో ప్రారంభంలో శాంతి పాఠం ఎందుకు చేసాము రాబోయే మంత్రాలకి అక్కడ చెప్పే విషయాలకి ఉండే ఆటంకాలు తొలగటం కోసం అంతంలో మళ్ళీ ఎందుకు చేస్తున్నాం ఇదేమో అంతం కాదు ప్రథమ వల్లి అంతమే కానీ రాబోతోంది మళ్ళీ ఇంకా రాబోతోంది దాంట్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగటం కోసం దాంట్లో ఉండబోయే ఆటంకాలు తొలగటం కోసం మళ్ళీ ఇక్కడ ఇంకోసారి శాంతి పాఠం చేస్తున్నాము ఉండండి మీకు తెలియని విషయం ఏముంది ఆటంకాలు దొరకడం కోసం చేస్తున్నాం గడచిన ఆటంకాలు గడిచిన దానిలో ఆటంకాలు రాబోయేదానిలో ఆటంకాలు ఓకే ఏమని శాంతి పాఠం చేస్తున్నాం అంటే శంకరులు అంటున్నారు ఇతి సహనావత్వి చ రెండు శాంతి పాఠాలు చేస్తున్నాం ఇక్కడ ఒకటి షన్నోమిత్ర హాని చేస్తున్నాము బ్రహ్మవల్లిలో ప్రారంభం అంటే కంటిన్యూ చేస్తున్నాయి ఊరికే బ్రహ్మవల్లి అని చాప్టర్ వేరే కానీ సబ్జెక్ట్ కంటిన్యూ కాబట్టి రెండు శాంతి పాఠాలు షన్నో మిత్ర ఇది సహనాభవత్వితి షన్నో మిత్రం వరుణ అని ఉంది అంటే ఆ మిత్ర దేవత మాకు సుఖమును చేయుగాక నేను విస్తారంగా చెప్పాను వరుణ షన్నో భవత్వర్యమా అర్యమా అనే దేవత పితృదే పితృలోకానికి సంబంధించిన దేవత సూర్యుణ్ణే చూసి అర్యమా అని అంటారు షన్న ఇంద్రో బృహస్పతి ఇంద్రుడు ద కాస్మిక్ పవర్ ద ఫిజికల్ బృహస్పతి అంటే బుద్ధికి అధిష్టాన దేవత గురువు బృహస్పతి గురువు అని కూడా అంటారు ఆయన్నే గ్రహమనండి ఏమనండి శన్న ఇంద్రో బృహస్పతి హిషన్నో విష్ణు రురుక్రమ విష్ణు విష్ణుదేవత పాలకుడు కురుక్రమ అతను జగత్తునంత మూడు అడుగుల్లో కోల్చి పారేసాడు ఆయన సో వామనావతారంలో కురుక్రమ విష్ణు సో నమో బ్రహ్మణే బ్రహ్మ అంటే పరమేశ్వరుడు సర్వ జగత్కారణం బ్రహ్మ బ్రహ్మగారు కాదు బ్రహ్మగారు పురాణాల్లో ఉంటారు ఇక్కడ బ్రహ్మగారు ఏముండరు సునము లేకపోతే మీరు అలా అంటే హిరణ్య గర్భుడు అని అవలసి ఉంటుంది వైదిక సంప్రదాయంలో బ్రహ్మగారు అని అన్నానికి నేను ఇష్టపడినాను ఎందుకంటే బ్రహ్మగారు అంటే మీరు విష్ణు అంటారు మళ్ళీ శివుడు అంటారు ఒకటితోటి సరపడదు కదా ట్రినిటీ మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భార్య మళ్ళీ వాళ్ళకి పిల్లలు మళ్ళీ వీళ్ళకి వాళ్ళకి రాగద్వేషాలు ఈ రకంగా మొత్తం అంతా మీరు గడబిడి చేసి పెడతారు అందు గురించి నేను బ్రహ్మగారు అని అన్నాను హిరణ్య గర్భ వై వేదం కదండి వేదంలో బ్రహ్మగారు లేరు హిరణ్య గారు గుడే ఉన్నాడు ఎనీవే సో నమో బ్రహ్మణే నమస్తే వాయు వాయు ఎదుర్కొండగా త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఇవే ప్రత్యక్ష బ్రహ్మవే ఇదంతా నేను విస్తారంగా చెప్పాను త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిషం అవాదిషం అంటే నేను చెప్పియుంటిని ఎప్పుడు చెప్పేవా అంటే మొట్టమొదటిలోనే చెప్పానుగా ఎవరనే నీవే ప్రత్యక్ష బ్రహ్మ అని నేను చెప్పాను కదండి ఇంతకు ముందు చెప్పా ప్రారంభ వల్లనే చెప్పారా చెప్పావు ప్రత్యక్షం బ్రహ్మవాదిషం ఇంకా ఏం చెప్పావు రతమవాదిషం రథమును నేను పలికి ఉన్నా సత్యమవాదిషం సత్యమును పలికాను అక్కడేమో సత్యాన్ని పలుకుతాను సత్యం ఇప్పుడు సత్యమవాదిషం నిజమేవరే ఎందుకంటే అహం వృక్షరి వా రతజస్వాధ్యాయ ప్రవచ నేచ గొప్ప గొప్ప సత్యాలన్నింటినీ కూడా మనం జీవితాన్ని పునీతం చేసేటువంటి సత్యాలన్నింటినీ నేర్చుకుని ఉన్నాము కాబట్టి వీ హ్యావ్ ఎ రైట్ టు సే రథమవాదిషం సత్యమవాదిషం తర్వాత ఇంకొకటి మనం ఈ పాఠం ఇంతదాకా వచ్చేమో అంటే ఆ పరమేశ్వరుడు మన అనుగ్రహించిన మాటే ఖాయం అక్కడ నీవు రక్షించు మేము సత్యాన్ని పలుకుతాము ఇక్కడ ఏమంటున్నాము మేము సత్యాన్ని పలికామో నీవు రక్షించావు తద్భక్త రమావీ ఇంకా వక్త కూడా వస్తూనే ఉన్నాడు ఆడ మానేశాడు అనుకోండి ఆయన అంటే ఆయన ఏదో ఇంకో ఇంకో పనుల్లో ఉండొచ్చు కానీ యాజ్ ఎ వక్త హీఈ్ నో మోర్ ఈ మధ్య నేను వేదాంతం చెప్పడం బిజినెస్ స్టార్ట్ చేశాడండి అది అందాలి అనుకోండి వక్త రక్షింపబడలేదు వర్త రక్షింపబడాలి కదా నిజంగా చాలామంది ఏం చేస్తారంటే కఠోపనిషత్తు పాఠం మొదలు పెడతారు కఠోపనిషత్తులో యమధర్మరాజు గారు మొట్టమొదటి పేపర్లంతా మనం కూడా చేశాము అదే పని అందరూ చేసే పనే మనము చేశాము తప్పే ఉంది అలాగే చేస్తారు కదా అడ్వర్టైజ్మెంట్లు క్యాంప్లెట్లు ఇవేవి ఫోన్లు కొంత ఉత్సాహం కూడా ఉంటుందా ఆరంభోత్సవాలతో అవనండి ఏమనండి సో వంద మంది వస్తారు ఈ వంద మంది వీళ్ళు కఠోపరిషత్తులో యమధర్మరాజు గారు నచ్చికేతుడు స్టోరీ చాలా చాలా రొమాంటిక్ స్టోరీ ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ స్టోరీ బ్యూటిఫుల్ స్టోరీ సమ్ ఆఫ్ ది బెస్ట్ ఇమోషన్స్ అనేది ఇన్వోక్ చేస్తుంది చెప్పేవాడు సరిగ్గా చెప్తే ఎవడైనా సరే కూర్చోవలసిందే సో ఆ స్టోరీ ఆ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత అన్యత్ర ధర్మాత్ అన్యత్రధర్మాత్ అన్యత్రస్మాత్ కృత కృతాత్ అని ఉంటుంది ధర్మము కంటే అధర్మము కంటే అన్యత్ర అది ఈ చెప్పి ఈ ఈ శ్లోకం చెప్పాల్సిన వాడే కొంచెం షేక్ అవడం ప్రారంభిస్తుంది ఏ అది కుమారుల మంత్రం ఇలా ఉంది ఏం చెప్తుంది కండి ధర్మం చూస్తే చుట్టూ చూస్తే ధర్మము అధర్మము మనం అధర్మాన్ని కాదని ధర్మాన్ని పట్టుకోవాలి అని ఏదైనా ఉపన్యాసం చెప్పడానికి వినడానికి కొంత బాగుంటుంది కానీ ఏమిటి అన్యత్ర ధర్మాదన్యత్రధర్మం అనుగ్రహ భాషణము అని మీరు ఎప్పుడైనా పేరున్నారా అనుగ్రహ భాషణం అంటే ఏదో చెప్పంటారా నన్ను చెప్పంటారా అనుగ్రహ భాషణం స్వామీజీని అనుకరిస్తున్నాను అనుగ్రహ భాషణని చెప్తాను జంతువునాం నరజన్మ దుర్లభం మంచి భాషణమైన అనుగ్రహ భాషణ ఉన్నారు కదా ఏదో మామూలుగా ట్రాష్ అనుకున్నారు జంతువునాం నర జన్మ దుర్లభం అసలు మానవులాయి పుట్టడం చాలా మహాపుణ్యం కాబట్టి మనం మానవులాయి పుట్టినందుకు మనము అధర్మాన్ని దూరంగా పెట్టి ధర్మాన్ని చక్కగా పాటించాలి కాబట్టి ఒకసారి దేవాలయానికి వెళ్తూ ఉండాలి సత్యాన్ని పలకాలి అని ఇలాగా వాల్యూస్ ఓం శాంతి శాంతి శాంతి ఇది అనుగ్రహ ఓకే ఇప్పుడు ఈ అన్యత్ర ధర్మా అన్యత్రధర్మాత్తికి ఈ మొత్తం అనుగ్రహ భాషణ ఎందుకంటే ధర్మము అధర్మము రెండింటి పక్కన పెట్టే ధర్మాన్ని పట్టుకుని అధర్మం పక్కన పెట్టంటే ఈజ్ ఎ రిలీజియస్ హెడ్ అది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది కానీ ఏమిటి వాక్యం ఇలా ఉంది అన్యస్మాత్ కృతాకృతాత్ చేసింది లేదు చేయంంది లేదు కృతము అకృతము రెండింటికి స్వస్తి అన్యత్ర భవ్యాచూతాచ్యశ్యసి తద్వద అని అడిగాడు ఆయన అసలు ఈ ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రారంభించేప్పటికే ఈయన షేక్ అవుతూ ఉంటాడు ఈయన షేక్ అయితే అంటే విద్యార్థులు షేక్ అవుతారు ఇంకా ఆ తర్వాత గ్రంథం అంతా ఏమీ అనుకూలంగా ఉండదు సో మొత్తానికి ఆ కఠోపనిషత్తుని కింద మీద పడి సాయం పట్టి ప్రథమాధ్యాయం పూర్తి చేస్తారు రెండో అధ్యాయ వృత్తి బో నో వే ఇట్ వోంట్ వర్క్ సో కఠోపనిషత్తు బంద్ అయిపోతుంది అప్పుడు ఈయన ఒక సత్యం గ్రహిస్తాడు ఈ ఉపనిషత్తుల వల్ల ఏమీ వర్కౌట్ అవ్వదు ఉపనిషత్తుల పాఠాన్ని ఎవరు చెప్పరు మీరు గమనించారో లేదా లేదు నాకు అసత్యం అలా తెలుసు అని మీరు అడగచ్చు నాకు అందరూ చెప్పారు స్వామీజీ మీరు తప్ప ఇంకెవరో ఉపనిషత్తులు చెప్పటం లేదు అని చెప్పారు స్వామిజీ ఉపనిషత్తులు చెప్పేవారు ఎవరో కొంతమంది మహాత్ములు చెప్తున్నారంటే అందరూ ఆత్మబోధ తత్వబోధ ఇవే కానీ ఉపనిషత్తులు తీసుకుని పాఠం చెప్పేవాళ్ళు లేరు తగ్గిపోయారు ఎందుకంటే అదో పెద్ద తపస్సు ఏ ఆ వాక్యాలలో ఆత్మబోధ తత్వబోధ అంటే ఏదో కింద ఏదో పడి వాటిని కుస్తీ ఆత్మ ఇలాగా అలాగా ఈ ఉపనిషత్ వాక్యాలు చాలా క్లిష్టంగా ఉంటాయి ఇరుగులు వర్షం గురించినట్టుగా ఉంటాయి కేనోపనిషత్తు నేను కేనోపనిషత్తు పాఠం చెప్పడానికి ముందుకు రాను నేను ఎందుకంటే కఠినంగా ఉంటుంది అది కఠినం విని కఠినం ఇట్స్ ఏ టఫ్ సబ్జెక్ట్ టు హ్యాండిల్ సో ఏం చేస్తారు ఈ మహాత్ములు ఏం చేస్తారంటే ఉపనిషత్తులు మానేస్తారు కొత్త కాలం తత్వబోధ మొదలు పెడతారు అప్పుడు ఐడియా ఒకటి వస్తుంది ఏమిటంటే ఏదైనా ఒక ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వీక్లీ ప్రోగ్రాము మంత్లీ ప్రోగ్రాము పెట్టుకుంటే ఏదో కొంచెం అడావిడిగా ఉంటుంది ఈ ఉపనిషత్తులతో ఈ టెంపోను మెయింటైన్ చేయటం కష్టమని ఎవరి ఏకాదశిల్ హ్యావ్ రుద్రాభిషేకం అని పెడతాం విచ్ ఈస్ గుడ్ రుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం విచ్ ఇస్ వెరీ నైస్ మాన్యాసపూర్వకంగా ఏకాదశి చుట్టుకున్నాం ఎవ్రీబడి ఈజ్ ఎంగేజ్ ఫర్ ఎ హోల్ డే పీపుల్ ఆర్ ఎంగేజ్ అన్న దే గ్యాన్ గివ్ కంట్రిబ్యూషన్స్ బోళంతా హడావిడే ఆశ్రమం అంతా కలకల లేకపోతూ ఉంటుంది బోళ్ళంతమంది కొత్త కొత్త వాళ్ళు అందరూ వస్తారు అంతకుముందు పాడిపోయిన వాళ్ళు మళ్ళీ వాపసు వస్తారు సో క్రమంగా దీంట్లోకి ప్రవేశిస్తారు ఉపనిషత్తులు ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతారు ఉపనిషత్తులకి లేకపోతే బ్రహ్మసూత్రస్య కాకథ బ్రహ్మసూత్రం అనే మాట అసలు కథే దేర్ ఇస్ నో వే ఆఫ్ థాఫ్ ఇదంతా నేను ఇంట్లో చెప్పానంటే వక్త నిలబడి ఉండడము శ్రోత నిలబడి ఉండడం ఇది ఒక మహాభాగ్యం అని చెప్పడం కోసం చెప్పాను నేను ఎంతోమందిని చూశాను అలా మొదలుపెట్టి అలా జారిపోయినా మనం జారిపోలేదు మీరందరూ నిలిచి ఉన్నారు నన్ను నిలబెట్టి ఉంచారు ఇదేమీ సామాన్యమైన విషయం కాదు ఇట్ ఈస్ నాట్ ఈజీ ఐ టెల్ యూ తమ్మా వీత్ వీఆర్ గ్రేట్ఫుల్ టు ది ఈశ్వర ఆయుద్ధాయం ఇచ్చాడు శక్తి ఇచ్చాడు బుద్ధిని అలాగే నిలబెట్టాడు కమిట్మెంట్ ఇచ్చాడు ఆ ప్రేమనిచ్చాడు శ్రవణం మీద ఆ శ్రద్ధనిచ్చాడు ఇవన్నీ ఈశ్వరుడు ఇచ్చినవే తన్మావీత్ తద్భక్తారమావీత్ దాన్నే శ్రద్ధాతిశయంతో ఆహా పరమేశ్వరుడు మన నిజంగా రక్షించేడండి మానవుడు ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు చూపించిన కృపని గుర్తు చేసుకోడు పరమేశ్వరుడు ఇవ్వాల్సిన కోరికల్నే గుర్తు చేసుకుంటూ హేమయ్య నువ్వు నాకు ఇది ఇవ్వాలా అది ఇవ్వాలని అంటాడే కానీ ఇది ఇచ్చావు అది ఇచ్చావని అంటాడా మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఏ వెంకటేశ్వర స్వామి నువ్వు నాకు ఈ భాగ్యం ఇచ్చావు అని అనగలిగిన వాడు మొనదాడే నువ్వు నాకు ఇది ఇవ్వాలనేవాడే కానీ ఇది ఇచ్చావు ఐఆమ్ శాటిస్ఫైడ్ అని అంటే వాడు పూర్ణ పూర్ణత్వం వచ్చేసింది అక్కడికంటే ఇటు హీజ్ హోల్ ఆ హోల్ లో ఉన్న హోల్నెస్ ఉన్నవాడే అనగలుగుతాడా మాట తన్మా మావీత్ తద్వక్తారం మావీత్ అదే అభిప్రాయాన్ని ఆ శ్రద్ధాతిశయం చేతనం మళ్ళీ రీస్టేట్ ఆవిం అయ్యో నన్ను రక్షించేవయ్యా రక్షించావు నన్ను నన్ను రక్షించేవు రక్షించేవు నన్ను ఆవితారం కేవలం నన్నే కాదు పాప పాఠం చెప్పి ఆయన్ను కూడా రక్షించావు ఆయన కూడా వస్తున్నాడు వెళుతున్నాడు పాఠం చెప్తున్నాడు ఇలా నాలుగు కాలాల పాటు జరిగితే బాగుంటుంది అని ప్రార్థన ిశాంతి శాంతి తర్వాత సహనావవతూ భాష్యం సహనావవతూ నౌ శిష్యాచార్యౌ సహవ ఈ మంత్రం మనకి తెలుసు ఉండాలండి ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ మంత్రాన్ని కొంతమంది స్వరాలు పుల్లస్వరాలు చెప్తారు కొంతమంది అక్షరాలని మార్చేస్తారు భవతు అని చెప్తూ ఉంటారు సహనా భవతు అని ఎందుకంటే భవ భవతి భవతు విన్నట్టుగా ఉన్నాయి కానీ ఈ భవతు ఏమిటి వట్ ఈస్ దిస్ థింగ్ అని చెప్తాను అది భవతు అయి ఉంటుంది సహనాభవతు దానికి తగ్గట్టుగా సహనవు భునత్తు అని కూడా ఉంది చూసుకోండి పక్కనే అక్కడ గుణత్తు ఉంటే ఇక్కడ వాయుటి భవతు అయి ఉంటారు సో ఇలా అనుకుంటారు చాలామంది అలా చెప్పేస్తూ ఉంటారు కూడా అలా చెప్పకూడదు కరెక్ట్గానే చెప్పాలి సహనా చెప్పాలి ఏదో రకరకాలుగా చెప్పకూడదు శ్లోకం చదివినట్టుగాను పాట పాడినట్టుగాను చెప్పకూడదు డబ్బుల పాటల ఉండకూడదు అందరూ చెప్పేవాడి ఒక్క సుస్వరంతో రావాలి ఎప్పుడైనా పూజ స్వామీజీ వచ్చినట్లయితే మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి ఒక్క రెండు అనువాకాలు చెప్పండి బ్రహ్మ విధ ఆత్మోతి దేశ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని అలాగా సుస్వరంగా రెండే అనువాకాలు చెప్తే ఆయన ఎక్కడున్నా వింటారు ఆయన వాళ్ళందరూ పూర్ణకుంభాలు చుట్టూ వంద మంది వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఎన్నున్నా మీ స్వరం ఆయన వింటారు విని మిమ్మల్ని కాంప్లిమెంట్ కూడా చేస్తారు ఒకసారి నేను సభకు వెళ్ళాను మద్రాసు వేదాంత సభ అద్వైత సభ సో స్వామీజీ ప్రసంగం అయిపోయింది స్టేజ్ దిగేసి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోతే చాలు నేను ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నా ప్రసంగం తర్వాత ఆయన ఎదుర్కొండగా చెప్పేది నాకు ధైర్యం తక్కువ నేను ఇంతదాకా ఎప్పుడూ చెప్పలేదు చెప్పడం నాకు ఇష్టం కూడా కాదు సో అయిపోయింది ఆయన వెళ్ళిపోయారు అమ్మాయ్య బ్రతుకు జీవుడ అనుకున్న అలా కూర్చొని ఈ లోపల నా పేర్పించారు వెళ్ళి ధైర్యంగా పదిహేను నిమిషాలు నాకు ఇచ్చిన టైం పదిహేను నిమిషాలు జబర్దస్తిగా ఉపన్యాసం చెప్పేశాను ఎందుకంటే ఆయన ఉంటే భయపడాలి లేకపోతే ఇంకా మనకి భయమేముంది మనకి ఎవరు బ్రహ్మదేవుడు వచ్చి కూర్చున్నా పోయిందా అయిపోయాను నేను కూర్చున్నారు ఈ లోపల అరగంటకి సభ పూర్తయింది స్వామిజీతో పాటుగా నేను దాటిలో వెళ్తుంటే ఆయన అన్నారు బాగా చెప్పే ఉపన్యాసం అంటే నేను నాకు మీరు వెళ్ళాను అలాడిగారు ఇక విన్నాను అన్నారు అదేమిటి మీరు ఎక్కడ విన్నారంటే నేను విన్నాను ఆయన ఈ వెంట సంవయాన్ని ఈ మైక్ ద్వారా వినపడుతుంది ఇదే తత్వవేదానంద గారు ఆయన యూ స్టాప్ హియర్ అని హి స్టేట్ దే గెట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని అన్నారు సో సంబడి బిరాట్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆ కాఫీ స్లోగా తాగేపుడు ఈ పదిహేను నిమిషాలు మరో పనిలో ఉన్న వెంటనే చాలా సంతోషిస్తారు ఎనివే సో సహనా సహ నౌ ఆవాదేశం వచ్చింది అవు బదులుగా ఆవు వస్తుంది అవు తీసేసి ఆవు పెట్టారు అప్పుడు ఏమవుతుంది అలా వచ్చింది ఆవు నవ్వు ఈ నవ్వు అని ఉంది చూడండి మా ఇద్దరిని అని అర్థం అస్మత్ శబ్దం మీరు అహం ఆవాం వయం ప్రధమాగతి మామ్ నౌ ఇదిగో నవ్ నవ్ అంటే ద టూ ఆఫాస్ అనర్థం సో నౌ అంటే శిష్యాచార్యవు ది టూ ఆఫర్ అంటే ఎవరిక్కడ శిష్యుడు ఆచార్యుడు ఇవి ఉరికే ఉత్పత్తి ప్రార్థనలు ఏం కావు మామూలుగా ఇది ఒక అలక్ష పని చేసే ప్రార్థనలు ఏం కావు శ్రవణానికి సంబంధించిన ప్రార్థనలు విద్యాశ్రవణములో భాగంగా ఉండే ప్రార్థనలు కనుక శ్రవణము అంటే గురువు శిష్యులు ఉంటారు విద్య అంటే ఇద్దరు ఉంటారండి సో ఇద్దరు లేదే ఆచార్య పూర్వ రూపం అంతే వాస్ రూపం విద్యా సంధి ప్రవచనము సంధానం ఇత్యధి విద్యం విద్య అంటే ఇద్దరు ఉంటారు ప్రారంభంలో అట్లీస్ట్ టు బిగిన్ విత్ తర్వాత మనన దిధ్యాసనాల్లో శిష్యుడు ఉన్న గురువు హృదయంలో ఉంటాడని నేను ఎన్నోసార్లు చెప్పాను సద్గురువు ఆత్మరూపంగా ఉంటాడు గురువు అంటే ఊరికే భుజం మీద కూర్చొని ఉంటాడని అనుకోద్దు ఆత్మరూపంగా సద్గురువు అని మనం ఆర్థిక పెట్టుకోవాలి ఆత్మయే గురువు ఇది ఫైనల్ అనాలిసిస్ ఎనీవే సో మమ్మల్ని ఇద్దరిని రక్షించుగాక ఎలా రక్షించాలి సహా అని కూడా ఉంది కదా సహా అంటే టోగాజార్ విత్ అని అంటే కుదర్బిత్ రక్షించాలంటే మమ్మల్ని ఇద్దరినీ కలిపి రక్షించాలి ఇప్పుడు దంపతులకు నమస్కారం చేశారనుకోండి ఆశీర్వచనం చేయాలి ఎలా ఎవరు కలిపి ఆశీర్వచనం చేస్తారా లేకపోతే ఇండిపెండెంట్ ఆశీర్వచనం చేస్తారా కలిపే ఆశీర్వచనం చేస్తా సహైవ ఆశీ అదే బ్రహ్మచారి నమస్కారం చేశారనుకోండి ఇండిపెండెంట్ ఆశీర్వచనం చేస్తా గృహస్థ నమస్కారం చేస్తే ధర్మపత్ని సమేతస్య ఆశీర్వచనం ఆ మీ బిజినెస్ బాగా అభివృద్ధిలోకి రావాలని నేను ఆశీర్వదిస్తున్నాను అంటే భార్యవత్తులు ఇద్దరికీనది దాంట్లో మళ్ళీ సపరేట్ ఏం కాదు సో అలాగే సౌభాగ్యవతి భవాన్ ఆశీర్వచనం చేస్తారు సౌభాగ్య కొంచెం స్వామిజీ అంటారు సౌభాగ్యవతి భవాన్ ఆశీర్వచనం చేసేవా అది ఆవిడికి కాదు ఆశీర్వచనం వాడికి ఆయనకి అంటారు నీ నీవు నీ సౌభాగ్యము ఉండుగా అంటే అది భర్తకి ఆశీర్వదేం లేదు దాంట్లో నిజంగా కాబట్టి ఎనీవే సో అదే ఈవిడ భాగ్యం అంతే ఇంక వేరే భాగ్యం ఏం లేదు కదా వాళ్ళు అలాగే ఉంటారు కదా పతివ్రత ధర్మం ఉంటే అలాగే ఉంటారు కాబట్టి సో అలాగే ఇక్కడ కూడా గురు శిష్యులిద్దరూ మేమిద్దరం క్షేమంగా ఉండాలి అని ప్రార్థన ఎందుకంటే ఆ అనుబంధం అలాంటిది ద రిలేషన్షిప్ ఇస్ ఎ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ చాలామంది జీవితంలో ఈ గురు శిష్య రిలేషన్షిప్ ఉండదు మేనత్త కొడుకు మేనమా కొడుకు అత్తయ్య మా ఇవన్నీ ఉంటాయి తప్పిస్తే ఐఆమ్ ది స్టూడెంట్ ఆఫ్ ఏ టీచర్ అనే ఆ రిలేషన్షిప్ మిస్సింగ్ మహా విద్వాంసుడు ఒకరిని కలిసాం నేను స్వామీజీ ఉన్నప్పుడు కలిసాం గ్రేటెస్ట్ స్కాలర్ కాశీ స్కా కాశీ పండితుడు అంటారు కాశీ పండితుడు అంటే చాలా పెద్ద పండితుడి లెక్క బట్ హీ డి నాట్ అండర్స్టాండ్ ఎ స్మాల్ ప్రిన్సిపల్ పర్టికులర్ వేదాంతిక్ ప్రిన్సిపల్ ఆయనకు అర్థం కాలేదు అప్పుడు స్వామీజీ ఏమన్నారంటే ఆయన పండితుడే కానీ జీవితంలో గురువు లేడు అని అన్నారు అందుకోసం ఈ సత్యం ఆయనకి బోధక రాలేదు పండితుడంటే అర్థం ఏంటి గ్రంథాలన్నీ బాగా పరీక్షలు రాశారు పరీక్షలు ఇవ్వగలరు ప్రశ్నలు వేయగలరు He is well versed with the scriptures, with the texts. but ante his words are wise than he is only that is, <all> it is. <laughs> what he says is full of knowledge but not he ashti enduko chinni ante guruledu guru lekapothe tatvamasi aham rakshasya re rivai vanne kodala dooranga nilchi untu avi mana anubhavamloki raavu adi guru yokka anugraham jathane siddhisthu కాబట్టి గురువు లేకపోవటం క్వాలిఫికేషన్ కాదు గురువు లేకపోవటం డిస్క్వాలిఫికేషన్ మనుషుడు నో ఇట్ లైక్ దాట్ గురువు అంటే ఏమిటో తెలుసిన మీరు ప్రపంచాన్ని అంతని జయించిన మన జీవితంలో గురువు ఉండాలి గురువు మంత్రము రెండు ఉండాలి అవి రెండు లేకపోతే లోటు కింద లెక్క పెద్ద లోటు ఇది ఎలాగంటే ఆధునిక కాలంలో ఏదైనా ఒక చిన్న వెహికల్ ఫర్ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ లేదనుకోండి ప్రతిదానికి నడిచినా వెళ్ళాలి రిక్షా అయినా ఎక్కాలంటే కొంచెం కష్టం ఒక వెహికల్ ఉంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్లుగా సో ఆధ్యాత్మిక జీవనంలో మంత్రము గురువు ఉండడం అవసరం అని పెద్దలు చెప్తాం ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ప్రార్థనలో గురు శిష్యులకి కలిపి ప్రార్థన దట్ ఈస్ ది దట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్ సో ఇది ఇది ఇంకెక్కడా ఉండదు మీకు కర్మకాండంలోనూ అక్కడనో పురోహితుడునో ఈయన కలిపి ఇద్దరికీ కలిపి క్షేమం కలుగుగానే ఉండదు ప్రార్థన ఆ పాయింట్ వచ్చేటికి మమ అని అనుకుంటాడు మమా పురోహిత సేచ ఆయుర వృద్ధి అర్థం అలా ఉండదు మమాయే ఉంటుంది పురోహితులకి ఇంకా ప్రసక్తి లేదు ఆయన దక్షిణ తీసుకుని వెళ్ళిపోతారు అక్కడతో ఆయన రోల్ అయిపోయింది దట్ ఈజ్ హౌ కర్మ ఈస్ లైక్ దా తప్పేం లేదు కానీ ఇక్కడ అలా కాదు ఇట్స్ ఎ జర్నీ టుగెదర్ బండికి రెండు చక్రాలు అలాగా అంచతనే సహా అవ్వదు జతనే శంకరులు సహ అవ్వదు మమ్మల్ని దర్నీ కలిపే రక్షించాలి ఎవరు జారిపోకూడదు తర్వాత సహనౌనూ భోజయతూ భుజ భు భుజ అంటే పాలనే భుజిరు పాలనే అని తాత భుజిలో ఉంది సో పాలించుట భోజయుతో అంటే భోజనం పెట్టాలని కాదు పాలించుట సో మమ్మల్ని ఇద్దరినీ కలిపి పాలించుగాక రక్షించుగాక దీర్ఘ ఇచ్చి తర్వాత ఇతరములైన సుఖశాంతులు అవి ఉండేట్లాగా పాలించుగాక తర్వాత ఏదైనా భోగాలు ఏమైనా ఉన్నట్లయితే ఏదో కలిసే ఉండుగాక పాలయతూ ఇత్యర్థ అంతే పాలయుతూ ఎవరు ఈశ్వర ఈపక్క మాట ఈశ్వర అని ఇట్ ఈస్ అండ్రస్టు బ్రహ్మేటి శేష్ అండ్రస్టు నమస్తే వాయుపమేవో ప్రత్యక్షం బ్రహ్మాసేన ఆ ప్రకరణంలోదే కదా ఆ ఈశ్వరుడే మమ్మల్ని కలిపి రక్షించుగాక తర్వాత సహ వీర్యం విద్యా నిమిత్తం సామర్థ్యం కరవావహై సహ అంటే కలిసి మేమిద్దరం కలిసి వీర్యం కరవావహైర వీర్యం అంటే సామర్థ్యమును నిర్వర్తిస్తాము ఫ్యాకల్టీ సా కెపాసిటీ సామర్థ్యము చేస్తాం ఏమిటి సామర్థ్యం అంటే ఇద్దరం కలిపి బాగా ధనాన్ని సంపాదిస్తాము అని ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్షిప్లో ఫరం మొదలుపెట్టారనుకోండి అక్కడ మన ఇద్దరం కలిసి సామర్థ్యాన్ని చేద్దాము సమర్థంగా చేద్దాము అంటే అర్థమేంటి ఆ కంపెనీని బాగా ముందుకు తీసుకువెళ్ళి ఆర్థికంగా నిలబెట్టడం కానీ గురువు శిష్యుడు కలిపి ఆ మాట అన్నారు దాని అర్థం ఏంటి ఆశ్రమాన్ని బాగా బెల్లప్ చేయడం కాదు దాని అర్థం ఏంటంటే విద్యా విత్తం సామర్థ్యం మరి ఇద్దరికి కలిసి నేనేమో ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను నువ్వు చందా పుస్తకం పట్టుకు తిరుగుతూ ఉండు మన వెళ్ళి కడదవడాది వచ్చేప్పటికి నెక్స్ట్ ఇయర్ వచ్చేటికి వీ షుడ్ హ్యావ్ ఎ బిగ్ బిల్డింగ్ గ్రోత్ కంపెనీ గ్రో అయినట్టే ఆశ్రమాలు కూడా గ్రో అవుతూ ఉంటాయి ఎందుకు ఈ గ్రోత్ నాకు అర్థం కాదు ఆశ్రమం అంటే జిజ్ఞాసువులు తమ యొక్క సాధన చేసుకుందుకోసం ఉండే స్థానము అది డెఫినేషన్ that is how ashrama is different ipudu suppose maanavuga lokamlo edaina oka company undanukondi there is an obsession for growth it has to grow yeladi 1000 rupees turnover ite malli eladi 2000 aithe raalsindi chinna company ante chinna kirana shop podo adhe aalochana compaq hult packard intel vaadu ide vado bill gates is worried ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫైవ్ థౌజండ్ క్రోర్ డాలర్సే వచ్చింది ఏడాది టెన్ థౌజండ్ క్రోర్స్ డాలర్స్ రావాలి వస్తుందో రాదు ఇన్ఫోసిస్ ఈజ్ వర్రీడ్ బికాస్ ఇట్ హ్యాస్ గ్రోన్ ఓన్లీ థర్టీ ఎంత గ్రోత్ వస్తే వర్రీ ఉండదు అంటే ఏదైనా ఒక వంద గ్రోత్ వస్తే వర్రీ ఉండదు అది ఏడాదైనా మరీ ఏడాది అంటే ఎవ్రీ అదే పద్ధతి సో అలాగే ఆశ్రమం కూడా ఎవ్రీ ఇయర్ ఒక ఫైవ్ థౌజండ్ కన్స్ట్రక్షన్ లేకపోతే ఒక ట్వంటీ ల్యాక్స్ కన్స్ట్రక్షన్ ఎవరి అండ్ దెన్ మెయింటెనెన్స్ మెయింటెన్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మెయింటెనెన్స్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఛార్జీ ఏమున్నా ఎవైనా ట్యాక్స్ ఎలక్ట్రిక్ ఛార్జీ రెండు ఉంటాయి సో అలా మెయింటెనెన్స్ ఛార్జెస్ పెరుగుతుంది కదా మెయింటెనెన్స్ ఛార్జీ ఎవ్రీ ఇయర్ డబుల్ అవుతూ ఉంటుంది మరి అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది కార్పస్ ఫండ్ని డబుల్ చేసుకోవాలి లేకపోతే ఈ మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అద్దెకి ఇవ్వడం లేకపోతే మెయింటెనెన్స్ అవ్వదు సో ది ఎంటైర్ ఎఫర్ట్ ఈస్ గాన్ ఇన్ this సో ద పీపుల్ ఆర్ సక్ ఇన్ టు దిస్ విర్ల్ పూల్ ఆఫ్ గ్రోత్ ఇది గృహస్థులకి కంపెనీలకి శోభనిస్తుంది సాధువులకి శోభన ఎలా ఇస్తుందండి అది సాధువులకి అంతకంతకి తగ్గుగా ఉంటే శోభ కానీ సంసారం నుంచి సంసారంలోకి అలా పెరుగుతుంటే శోభ కాదు అది ఎనీవే ఐ డోంట్ నో ఇది దీంట్లో ఎందుకు ప్రవేశించి ఆ రకమైన సామర్థ్యం గురించి మనం మాట్లాడటం లేదు శంకర్ల భాష్యంలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది విద్యా నిమిత్తం సామర్థ్యం విద్యకి సంబంధించిన సామర్థ్యం లాస్ట్ ఇయర్ ఇంట్లో చిటమట్లాడుతూ అందరినీ చీవాట్లు పెడుతూ ధనం మీద వ్యామోహంతో ఉండేవాళ్ళం ఏడాది కూడా అలాగే ఉన్నాం అనుకోండి ఇట్స్ ఎపిక్ లాస్ అలా ఇయర్ బై ఇయర్ గ్రోత్ ఉండాలి ఇంకొక సంవత్సరం ఒక నెలలో మీకు గ్రోత్ కనపడకపోవచ్చు ఒక ఇయర్లో గ్రోత్ కనపడదు అరే హీ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ ఐసే అనే భావన ఎదురు వాళ్ళకి రావాలి మనకి రావాలి తర్వాత మనకి కూడా కమిట్మెంట్లో ఒక డిఫరెన్స్ కనపడదు సో సంసారానికి సంసారము షుడ్ స్టాప్ అపీరింగ్ డిఫరెంట్ ఇలాగా ఇంతకుముందు సంసారము భోగములు దే ఆర్ ది థింగ్ అన్నట్టుగా అనిపిస్తాయి ఒక సంవత్సరం శ్రవణం చేసేప్పటికీ అవి దే ఆర్ నాట్ ది థింగ్ దేర్ ఆర్ హయ్యర్ థింగ్స్ అని అనిపిస్తాయి ఇంకో సంవత్సరం శ్రవణం చేసి అలా ముందుకు వెళ్తే సంసారం ఉన్నది ఒక క్లౌడ్ లాగా ఒక మిస్డ్ లాగా కనపడాలి ఇట్స్ ఎ మిస్డ్ ఇట్ రియల్లీ అపియర్స్ లైక్ దట్ ఎప్పుడో తెలుసిన దీ సంసారానికి ఉన్న బలం అంతా మీకున్న ఆసక్తే యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇట్స్ స్ట్రెంగ్త్ మీ ఇంట్రెస్ట్ తగ్గుతుంటే దాని స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంటుంది స్వతహాగా దానికి ఏమీ స్ట్రెంగ్త్ లేదు దానికి ఇట్ హ్యాస్ నో రియాలిటీ వాట్ ఆల్ రియాలిటీ ఇట్ హ్యాస్ ఈస్ గివెన్ బై యూ సో క్రమంగా మీ రియాలిటీ మీ ఇంట్రెస్ట్ దాని మీద ఆసక్తి ఇంట్రెస్ట్ అంటే అటాచ్మెంట్ నా అభిప్రాయం ఇన్వాల్వ్మెంట్ కాదు అటాచ్మెంట్ ఇన్వాల్వ్మెంట్లో తప్పేం లేదు అటాచ్మెంట్లోనే ఉంది దోషం అంత అటాచ్మెంట్ తగ్గుతుంటే ఇట్ లుక్స్ లైక్ ఏ మిస్డ్ ఉదాహరణగా మీరు క్లబ్బుకు వెళ్ళేవారు అనుకోండి పది సంవత్సరాల వరుసగా క్లబ్కు వెళ్ళారనుకోండి ఆ క్లబ్బు మీ జీవితంలో ఒక పెద్ద బంధాన్ని అనుబంధానికి నిర్మాణం అయిపోతుంది రైట్ సపోజ్ వెళ్ళడం మానేశారు ఓ ఏడాది వెళ్ళడం మానేశారు ఇంకో ఏడాది మానేస్తారు ఇంకో ఏడాది మానేశారు అలా నాలుగేళ్ళు మానేశారు అప్పుడు ఈ క్లబ్బు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చినప్పుడు కూడా ఇదో లేలగా ఉంటుంది తప్పిస్తే బలంగా ఉండదు అవునా కదా ఆ అనుభవం మనకుందా సంసారం అంటే అలాగే ఉంటుంది మీరు దాన్ని పట్టుకూర్చున్నంతసేపు అది మనల్ని బాగా రియల్గా అనిపించి బంధించి పెడుతుంది మీరు దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తూ పోయి అంటే మరి అది ఎలా నడుస్తుందని ఇదో భ్రాంతి మనల్ని నడిపిస్తున్నాం ముందు ఆ భ్రాంతి నుంచి బయటపడాల్సి ఉంటుంది లేకపోతే అసలు ఆసక్తి నుంచి బయటపడే ప్రసక్తే లేదు మనం నడిపించేది ఏది లేదు ఇప్పుడు విమానంలో ఎక్కారు మీరు నడిపిస్తున్నారో ఇవాళ రైల్లో ఎక్కారు మీరు నడిపిస్తున్నారా రైల్నే లేదు అదర్ ఫోర్సెస్ ఆర్ రన్నింగ్ ఇట్ నేను రైల్లో గొప్ప ప్రయాణం చేసి వచ్చాను నువ్వు చూసే ఒక రైల్లో ఎక్కడో వరకే నీ పూర్చి అలాగే ఇదేమో సంసారం కూడా అలాగే సో ఆ అటాచ్మెంట్ క్రమంగా తగ్గితే ఇది సంసార లుక్స్ లైక్ ఎ మిస్డ్ దట్ ఈస్ ది గ్రోత్ అదే వీర్యం అంటే విద్యా నిమిత్తం వీర్యం అది మాకు ఉండాలి గురువుగారికి ఉండాలి శిష్యుడికి ఉండాలి అది ఉండాలంటే ఈశ్వర అనుగ్రహం చేతనే ఉంటుంది లేకపోతే రాదు ఉడికే థిరిటికల్గా అకాడమిక్గా దాన్ని వర్కౌట్ చేస్తే రాదు కాబట్టి ఈశ్వరుని ఆ విధంగా ప్రార్థిస్తాము తర్వాత తేజస్వీ అందాము తేజస్వీ నౌ ఆవయో అధీతం అది అంటే ఇక్కడ నౌ ద్వితీయ ద్వివచనం ద్వితీయ విభక్తి ద్వివచనం ఆబ్జెక్టివ్ కేస్ లేకపోతే షష్ఠీద్వివచనం కూడా మా ఆవయోహ నౌ అస్మాకన్న మమ మే నౌ అస్మాకన్న సో మామ దగ్గర అస్మాకం కాదు అస్మాన్న నహ ఇందాక నేను తప్పన్నాను మామ్మ అవామ్ నవ్ అస్మాన్ నహ మామే ఆవయోహ నౌ అస్మాకం నహ సో నవ్ ఈజ్ కామన్ ఫర్ బోత్ అని చేతనా ఇక్కడ తేజస్వి నావీతమస్తు సో నవ్ అధీతం ఆ వస్తుంది అవు పోయి ఆవు వస్తుంది అవుని సాగదీస్తే ఏమొస్తుందండి అవు అని అన్నారు సాగదీయండి ఆ సాగదీయండి ఆ అదేవాదవాయవ ఇట్స్ ఎ ఫోనిటిక్ సంధి ఎనీవే సో ఆవాదేశం వస్తుంది ఆవాదేశం వస్తే నా సో తేజస్వి నావధీతమస్తు సో నవ్వు అధీతం నవ్వు అంటే మా ఇద్దరు యొక్క అధీతం అంటే అధ్యయనము తేజస్వి అగుగాక తేజశాలి అగుగాక ఏమిటండి తేజస్యాలు ఇవ్వడం అంటే ఏమిటి అంటే అది ఆ జ్ఞానము మా హృదయాలని పవిత్రము చేయుగాక వి బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్ బోట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ లేకపోతే బెనిఫిట్ లేకుండా ఉత్పత్తిగా ఏమి ఉపయోగమై ఉంది దట్ ఈస్ ది ప్రేయ సో అందరము స్వధీతమస్తు అర్థజ్ఞానయోగ్యమస్తు ఇత్య అదే దాని అర్థం అర్థం అంటే ఇప్పుడు మీరు వల్లించేశారు పదిహేను సంతలు చెప్పాను నేను మీకు నోటుకు వచ్చేసింది కానీ అర్థం తెలియలేదనుకోండి అది మంచి అధ్యయనం కాదు సు అధీతం స్వధీతం కాదు తేజస్య అయిన అధ్యయనం అంటే ఏంటో తెలుసినా ముందు మీరు ఏం చేశారు శేక్షాఖ్యామ ముందు మంత్ర శబ్దాలని గ్రహించారు తర్వాత అర్థం తెలుసుకున్నారు అర్థం కూడా ఎలా తెలుసుకున్నారంటే ముందు పద పదార్థం తెలుసుకున్నారు తెలుసుకుని దాని వివరణ తెలుసుకున్నారు దాన్ని ఇంకా విస్తారంగా మననం దానిమీద అనేక సందేహాలు వస్తే ఆ సందేహాల నివృత్తికి ఎన్ని భాషల్లో ఎన్ని యుక్తులు చెప్పారో అవన్నీ తెలుసుకున్నారు అంతేకాకుండా అవి తమ జీవితంలోకి అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు దట్ ఈస్ ఆల్ గ్రోత్ దట్ ఈస్ ది తేజస్ పవర్ అంటారు స్వామీజీ టీచింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అని అంటూ ఉంటారు మాతో చాలామంది వెరీ అప్రోప్రియట్ వర్డ్ వెరీ పవర్ఫుల్ అంటే తేజస్వి అనార్థం తేజస్వి నావీతమస్తు ఇట్ ఈస్ ఇన్డీడ్ పవర్ఫుల్ సో స్వధీతం అస్ అర్థజ్ఞానయోగ్యం అను ఇ తర్వాత మా విద్విషావై చాలా మంచి వాక్యం అక్కడ భాష్యకారులు ఎంత బాగా రాశారో చూడండి అన్నాను విద్యాగ్రహణ నిమిత్తం శిష్యసార్య ప్రమాదకృతాపరాధాత్ ప్రాప్ అది ఇప్పుడు మా ఇద్దరికి మధ్యలో విద్వేషము రాకుండుగాక ఇప్పుడు గురువు శిష్యుడు ఇట్స్ వన్ టు వన్ కరస్పాండెన్స్ సో ఇప్పుడు పాఠం విని వాళ్ళు యాభై మంది ఉండొచ్చు బట్ ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ అంచేతనే కొంతమంది ఏం చేస్తారంటే అపాయింట్మెంట్ తీసుకుని ఇంటర్వ్యూ తీసుకుని పర్సనల్ సెక్రటరీతో మాట్లాడి అలాగ కొంచెం దాన్ని కొంత భేషజం చేస్తారు అది తప్పది సరికాదు గురువు శిష్యుడి మధ్యలో ఇంకా దెర్ ఈజ్ నో థర్డ్ క్యాండిడేట్ ఈజ్ సింపుల్ పర్సనల్ సెక్రటరీ ఉంటే తప్పేం లేదు హీ ఫెసిలిటేట్స్ ద మీటింగ్ ఈ కమిన్ ఇది అంటే కమిన్ ది వే ఆఫ్ డి మీటింగ్ కొంతమంది అడ్డుపడతారు అడ్డుపడితే తప్పదు అలా కాదు గురువు శిష్యుడు ఇట్ ఇస్ వన్ టు వన్ కరెస్పాండెన్స్ మధ్యలో ఈశ్వరుడు కూడా అడ్డురాడు ఇంకా సో అది మా సంబంధం ఇట్స్ ఎ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇప్పుడు సపోజ్ ఓ మహాత్ముడు ఉన్నాడు ఆయనకి శిష్యుల సంఖ్య పదివేల యాభై వేల ఇప్పుడు పూజ స్వామీజీ దృష్టాంతం చెప్తారు ఒక మహాత్మును ఉన్నారు ఆయన చాలామందికి సన్యాసాలు ఇచ్చారు ఒక సన్యాస గోవిందానంద ఆయన పేరు గోవిందానందో లేదా మరో బ్రహ్మానందో ఏదో ఆనంద్ సో ఈయన ఏం చేశాడు గురువు గారు వీళ్ళు నమస్కారం చేస్తే ఆయన అన్నాడు ఆయో ఇది నీ పేరేమిటి అక్కడికి వచ్చేవారు అంటే ఈయన గోడ అయ్యానా నాకు సన్యాసం ఇచ్చేటండి నేను సంసార అంతా వదిలిపెట్టే దిగి సన్యాసం తీసుకుని ఉంటాను వేరు తెలియదు నేను ఎవరో కూడా తెలియదు నేను శిష్యుండ్ గుర్తు కూడా లేదు అని బాధ అన్నాడు నేను మీ దగ్గర ఉన్నాను గత మూడేళ్ల సన్యాసం తీసుకున్నాను ఓ అలాగా ఎప్పుడు ఆ శివరాత్రి గారి సజ్జాశ పది బిందుకు తీసుకున్నారు దాంతో నువ్వు కూడా ఉన్నావా ఏమే అవును సార్ నేను కూడా ఉన్నాడు అలాగా నేను ఏ ఊరి మీది ఇలాగా సో ఈ షుడ్ నాడు వీ లైక్ దాట్ ఆ గురు శిష్య సంబంధం కొంచెం బలంగా ఉండాలి ఉడితే ఆయన శిష్యుడు ఆయన శిష్యుని నేను అని వీడు చెప్పుకుంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఫలా మీ శిష్యుడు అంటే ఏమో నాకు తెలియదు అని హీఈస్ టూ బిగ్ గేమ్ దిస్ ఈజ్ ఆల్ లోక వ్యవహారం మహారాజుకి ప్రజలకి అటువంటి సంబంధం ఉంటుంది గురువుకి శిష్యుడికి అలా ఉండదు అదో ఇట్స్ ఎ వెరీ పర్సనల్ థింగ్ ఇట్ ఈజ్ కింగ్కినూ సబ్జెక్ట్కి ఉన్నట్టు కాదు ఎనీవే దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్లీ ఇప్పుడు ఈ విద్యను నేర్చుకుంటుంటే ఈ సంబంధం వస్తుంది ఈ విద్యను నేర్చుకుంటుంటే మధ్యలో అపరాధం జరిగింది ఈ అపరాధం గురువైనా చేసి ఉండొచ్చు శిష్యుడైనా అయితే బుద్ధిపూర్వకమైన అపరాధం గురించి ఇక్కడ చర్చ చేయట్లేదు చూడండి ఎంత పాయింట్ అది బుద్ధిపూర్వకంగా అపరాధం చేసేయడం అనుకోండి గురువు బుద్ధిపూర్వకంగా శిష్యుడికి అన్యాయం చేసేటప్పుడు కొంతమంది చేస్తారు అయితే శిష్యుడే గురువు గారికి మనం కొంచెం తోక దాడిస్తున్నాడు ఈయన అధికంగానో ఈయనో ఈయనో ఒక పాఠం గుణపాఠం నేర్పుదామని బుద్ధిపూర్వకంగా అపరాధం చేసేదనుకోండి ఇక్కడ ప్రార్థన ఆ అపరాధం గురించి కాదు ఇప్పుడు అపరాధం అన్నది బుద్ధిపూర్వకంగా చేస్తేనే సమస్య అండి ప్రమాదకృతాత్ అపరాధాత్ ఇప్పుడు గురువు అన్నవాడు ఏం చేస్తూ ఉంటాడు ఏవో లక్ష తొంభై విషయాలు ఉంటాయి చూడండి నమస్కారం మీరు చేశారనుకోండి నేను ఆశీర్వచనం చేయడం మర్చి నేనంటే పోనీ ఇంకోడు ఏ మహాత్ముడైనా ఆశీర్వచనం చేయడం మర్చిపోవచ్చు అరే గురువుగారు మన ఆశీర్వచనం చేయలేదే అని మీరు అనుకోవచ్చు సో చూడండి అది మీ మనసులో కొంచెం క్లేశాన్ని కలిగించిందా లేదా అలాగే గురువు గారి శిష్యుడిని ప్రేమతో పిలిచేదో పని చెప్పాడు చెప్తే ఈ శిష్యుడు మర్చిపోయాడు మర్చిపోయాడు ఆయన ఇంకా ఎప్పుడో ఒకసారి పాఠం విన్నాం కదా అని బతుకున్నంత కాదు ఈయనకి పనిచేయడమే పరా ఏమిటి అని అనుకుంటే అది అక్కడ ఇక్కడ ఈ డజంట్ కానీ ఇక్కడ ఆ ప్రార్థనలో పిక్చర్ కాదా దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అది రాగద్వేషాల్లో పడిపోతుంది ఇంక ఇంకా ప్రార్థన ఏమిటి ప్రార్థన అటువంటి బుద్ధిపూర్వకంగా చేసిన దాని గురించి కాదు ఈ ప్రార్థన అలాంటిది లేదు ఇట్ ఈజ్ నాట్ ఇన్ ది పిక్చర్ దట్ కైండ్ ఆఫ్ ద రిలేషన్షిప్ వీఆర్ థాకింగ్ అబౌట్ సో భార్యాభితలు ఇద్దరు చాలా అనురాగంగా ఉన్నప్పుడు ఏదైనా తేడా వస్తే సర్దుబాటు చేసి ప్రయత్నం చేస్తున్నాం కానీ వాళ్ళిద్దరూ కోర్టులో డైవర్సిఫిటేషన్ వేసి ఇంకా మధ్యలో మన మధ్య ఉంది ఇట్ ఈస్ సమ్థింగ్ లైక్ దాట్ సో దే ఆర్ ఆ వండర్ఫుల్ రిలేషన్షిప్ బట్ స్టిల్ దేర్ కుడ్ బి ఎ బ్లెమిష్ అపరాధము బ్లెమిష్ ఎలా వచ్చింది డెలిబరేట్ నో నో ఇట్స్ నాట్ డెలిబరేట్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ప్రారంభంలో వచ్చింది గురువుగారు ఉన్న శిష్యుడిని ఆశీర్వచనం చేయడమో ప్రేమగా పలకరించడమో మర్చిపోయారు శిష్యుడు పాప రూపంలో ఉండి గురువుగారి యొక్క సేవ చేయటంలో ఏదో లోటు చేశాడు ఏదో అనుకోని విధంగా అపరాధం జరిగింది అప్పుడు కూడా అదే వీడు ఇలా చేసేడేమిటి అది గురువుగారికి అనిపించడం సహజం అదేవిటి గురువుగారు మన విషయంలో ఇలా చేశారు ఆ శిష్యుడికి ఒక రకంగాను నాకు ఇంకో రకంగాను చేశారే అని అనిపించడం శిష్యుడికి సహజం ఎందుకంటే విద్యా గ్రహణ నిమిత్తంలో పాఠం చెప్పేప్పుడు ఒక రోజు రెండు రోజుల సంవత్సరాల తరపు పాఠం చదువుకునేప్పుడు ఏదో చిన్న అపరాధం వస్తుందండి భార్యాభర్తలకు రావట్లేదు అలాగే వస్తాయి విద్య శిష్యుడికి వచ్చినప్పుడు ఆ అపరాధాన్ని మనస్సులో పెంచి పెద్దది చేసేసుకుని దాన్ని ఒక సైకలాజికల్ సిండ్రోమ్ కింద బిల్డప్ చేసి కూర్చుంటారు అలా చాలా ఉంది ఉంటారు గురువుగారికి అకౌంట్ సెటిల్మెంట్ అలాగా గురువుగారికి శిష్యుడికి డిఫరెన్సెస్ ఇవి పెద్ద సమస్యలు అలాగ అమ్మకూడదు అసలు ప్రమాదం వల్ల అపరా ప్రమాదం వల్ల అపరాధం అయితే మీ చేతిలో ఉన్నది కాదు అది ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ ఇట్స్ వే మీ ప్రయత్నం ఏం లేదు అలా జరిగింది అటువంటి అపరాధం ఏదైనా ఉన్నట్లయితే అది తొలగిపోవుగాక అని గురువు శిష్యుడు కలిసి ప్రార్థిస్తున్నారు ఇద్దరికీ అవసరం అవుతుంది ఎందుకంటే శిష్యుడు క్షేమము శిష్యుడు పుత్రులతో సమానము కాబట్టి గురువు ఎప్పుడూ కూడా అరే నా మూలంగా వాళ్ళకు ఉపకారమే జరగాలి సేవే జరగాలి కానీ నా మూలంగా కష్టం కలగకూడదు అని గురువు ఎప్పుడూ అలాగే ఆలోచించాలి మా వెళ్ళి ఇంకా అయిపోవచ్చు అలాగే శిష్యుడు కూడా గురువుగారికి సేవ చేస్తే చేయాలి అంతేగాని మన వల్ల పొరపాటు జరగకూడదు అని శిష్యుడు కూడా అనుకోవాలి అలా అనుకుంటూ ఉంటే బుద్ధిపూర్వకమైన అపరాధాలు దూరంగా ఉంటాయి ప్రమాదకృతమైన అపరాధాలు గమ్ముని మాసిపోతాయి గమ్ముని సమసిపోతాయి ప్రోగ్రెస్ రిలేషన్షిప్ ప్రోగ్రెస్ అవుతుంది రిలేషన్షిప్ ఇది జీవితాంతం ఉండాలండి ఇది పార్ట్నర్షిప్ వీళ్ళు రెండు రెండేళ్లు కలిపి పనిచేసే దెబ్బలు అడుగుని విడిపోతాం ఈ పార్ట్నర్షిప్ ఫామ్స్ ఉన్నాయి పూర్తిగా కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరు కనపడరు తండ్రి కొడుకులో విడిపోవాలండి పార్ట్నర్షిప్ విడిపోవడంలో ఆశ్చర్యం ఉంది పెట్టేప్పుడు మాత్రం చాలా పెద్ద అడావిడిగా పెడతారు తర్వాత విడిపోతూ ఉంటారు అలా అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనో అలా అవ్వకూడదు అంటే బుద్ధిపూర్వకంగా మనం ఎప్పుడూ పొరపాటు చేయలేకూడదు అబుద్ధిపూర్వకంగా చేసినవి కూడా సమసిపోవాలి అని మనం ప్రార్థన చేస్తాము అని తచ్చ